శ్రీ గురు హరి ఓం శృతి స్మృతి పురాణనామాలయం కరుణాలయం శంకరం లోకశంకరం మనం శ్రవణము మననము అనే ఆ శ్లోకాన్ని చూడడం అయినది తర్వాత నిర్విచికే స్థే చేత ఏకతానవ్వీ విదిధ్యాసనముచ్య కల్పి రూత తే నిర్విచికిత్స చేత స్థాపిత ఏకతానవ్వ నిదిధ్యాసనముచ్యం నిర్విచికిత్స అర్థే చేతసతానత్వం ఏ తత్ నిజిధ్యాసనం ఉచ్యే ఇప్పుడు శ్రవణమనములను మనం చూసి ఉన్నాము ఆ రెండింటినీ ఒక పద్ధతిలో మనం సరైన పద్ధతిలో చేసి ఉన్నట్లయితే మీకు ఆ వస్తువు ఎడల సందేహములు విచికిత్స అంటే సందేహం డౌట్ ఉంటుంది ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా ఏదో సీతారామ కళ్యాణం ఏదో అలాంటి ఫంక్షన్లో కూర్చున్నారనుకోండి కళ్యాణం అంతా చక్కగా పార్టిసిపేట్ చేశారనుకోండి ఇప్పుడు దృష్టాంతం చెప్తున్నా అదంతా పూర్తయ్యేప్పటికీ ఆ వాతావరణంలో మీకు ఏమనిపించచ్చు అంటే ఇది ఎంత బాగుందో దేవుడికి పెళ్ళి రాముడికి సీతకి పెళ్ళి మనమేమో మన సకల శుభములు ఈడేరును మనకేమో కోరికలన్నీ తీరును వీళ్ళైన తర్వాత రథోత్సవం చేసినట్లయితే మన సకల సంపదలు కలుగుతాయి రథోత్సవం చేసేప్పుడు దర్శిస్తేనే పాపాలన్నీ పోయి శుభాలన్నీ కలుగుతాయి అనే విధంగా అదంతా మీరు ఒక గంటన్నర రెండు గంటల ఆ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని బయటకు వచ్చేప్పటికి ఇక్కడ చెప్పే పాఠం మీకు ఏ కోరికలు ఉండరాదు శ్రీరాముడు అనేవాడు బయట ఎక్కడాలేడు మనలోపలే ఉన్నాడు అనే మాటలు ఉన్నాయి చూసారా ఇవన్నీ అక్కడ కూర్చున్నప్పుడు ఎవరికి ఇస్తాయి ఏమిటలా చెప్తాడు ఇక్కడ ఇలా ఇవే బాగుందేమో అనిపిస్తుంది సందేహంలో అటువంటి సమస్య ఉంటుంది అంటే శ్రవణ మననములు చేసినా కూడా ఇంకా సంశయము అనేది మనస్సుని పట్టి పీడిస్తూ ఉంటుంది తర్వాత ఏదైనా కష్టం వచ్చిందనుకోండి కష్టం అన్నది ఎక్కడుంటుంది అసలు ఆపద కష్టము అన్నది ఎక్కడ ఉంటుంది ఇది మీ అందే ఉంటుంది మీరు రూపము మీరు మీరు చూస్తున్నది రూపము మీరు చూస్తున్నదే రూపము లేకపోతే అది రూపం నేను రూపాన్ని ఏం చెప్పదు దాని ముఖాన్ని ఏం రాసి ఉండదు ఇది రూపము మీరు చూసేది రూపం మీరు చూసేదంటే అక్కడ ఏముందో అది ఉంది మీరు చూసేది మాత్రము కేవలము కాంతి కిరణములనే మీరు చూస్తారు ఈ కాంతి కిరణములు వచ్చి కంటిన్యూ పడతాయి రెటీనా మీద బొమ్మ రివర్స్ పడుతుంది అక్కడి నుంచి మైండ్లోకి పోతుంది అక్కడ ఇంటిగ్రేట్ అవుతాయి ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ అన్ని ఆ తర్వాత ఒక ఐడియా నిర్మాణం అవుతుంది అంతకుముందున్న సాఫ్ట్వేర్ మీకున్న సాఫ్ట్వేర్ ఒకటి ఉంటుంది లోపల అంటే సంస్కారములు వాసనలు దాని ప్రకారంగానే మీరు ఆ రూపాన్ని మీరు దర్శిస్తారు టేబుల్ని చూడాలంటే టేబుల్ అనే జ్ఞానం ఉన్నవాడే టేబుల్ను చూడగలుగుతాడు టేబుల్ జ్ఞానం లేని వాడు ఇక టేబుల్ కనపడనే కనపడుతుంది తర్వాత ఈ జగత్తును మీరు యు బై కాంట్రాస్ట్ అంటే ఇది టేబుల్గా మీరు ఎందుకు చూడగలుగుతున్నారు ఇక్కడి నుంచి రిఫ్లెక్ట్ అయ్యే కాంతి దీని చుట్టుపక్కల నుండి రిఫ్లెక్ట్ అయ్యే కాంతి కంటే భిన్నంగా ఉంటుంది ఇక్కడి నుంచి రెడ్ కలర్ కాంతి రిఫ్లెక్ట్ అవుతూ చుట్టుపక్కల నుంచి జనరల్ వైట్ గ్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది ఇక్కడ నుంచి ఒక పర్టికులర్ అవుట్లైన్స్తో సహా మీకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాంతి రిఫ్లెక్ట్ అవుతుంది అంటే రిఫ్లెక్షన్లో రెండు అంశాల్లో తేడా ఉంటుంది ఒకటి ఇంటెన్సిటీ ఆఫ్ లైఫ్ లైట్ దట్ ఈస్ రిఫ్లెక్టెడ్ అండ్ దెన్ ద వేవ్ లెంగ్త్ ఆఫ్ ది లైట్ దట్ ఈస్ రిఫ్లెక్టెడ్ అంటే క్వాలిటీ ఆఫ్ ది లైఫ్లో తేడా ఉంటుంది క్వాంటిటీలో తేడా ఉంటుంది క్వాంటిటేటివ్లీ క్వాలిటేటివ్లీ డి డిఫరెంట్ కైండ్ ఆఫ్ లైట్ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది అందుకోసమే మీరు దీని చుట్టూ ఖాళీ స్థలాన్ని దీని కేబుల్గాను చూడగలుగుతున్నారు సపోజ్ బై అ ట్రిక్ ఆఫ్ లైట్ ఆ లైట్ను కొంచెం అడ్జస్ట్ చేసి దీని నుంచి చుట్టూ ఉండే స్పేస్ నుంచి రిఫ్లెక్ట్ అయ్యే లైట్ సేమ్ కైండ్ ఆఫ్ లైట్ సేమ్ క్వాంటిటీలో రిఫ్లెక్ట్ అయినట్టుగా కనుక చేయగలిగితే మీకు ఇది టేబుల్ అనే జ్ఞానం కలగదు అంత కలిసిపోయి ఉంటుంది అలా చేస్తారు అప్పుడప్పుడు నీటికి ఎంత రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉందో దానికి ఏదో సొల్యూషన్ చేస్తారు ఒక గ్లాస్ ఆర్టికల్ ఒకటి చేస్తారు ఈ గ్లాస్ ఆర్టికల్ని ఇలా పట్టుకుంటాడు ఉంటుంది ఈ సొల్యూషన్ ఇలా పట్టుకుంటాడు ఉంటుంది ఈ గ్లాస్ ఆర్టికల్ నా సొల్యూషన్లో వేస్తే మాయమైపోతుంది కనపడదు కానీ తాడు తీస్తే మళ్ళీ అక్కడే ఉంటుంది అంటే ఏం చేశాడనమాట వాడు ఆ గ్లాస్ ఆబ్జెక్ట్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంతుందో ఈ సొల్యూషన్ ఎగ్జాక్ట్గా అంతే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉండిట్లా చేశాడు అంటే గ్లాస్ ఆబ్జెక్ట్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వన్ పాయింట్ ఈ సొల్యూషన్ వన్ పాయింట్ ఫోర్ నైన్ ఉండిట్లా దాంట్లో పెడితే కనపడడం మానేస్తుంది బికాజ్ ఆ డిస్టింగ్క్షన్ ఉండదు కానీ వస్తు డిస్టింక్షన్ ఉంటూనే ఉంటుంది అక్కడ ఇప్పుడు అదే మీరు ఆ ఆబ్జెక్ట్ కొంచెం పైకి లేపారనుకోండి కనపడుతుంది లేదా ఆబ్జెక్ట్ అలా ఉంచి కొంచెం నీళ్లు పోసారనుకోండి మళ్ళీ కనపడుతుంది యు సీ ది వరల్డ్ బై కాంట్రాస్ట్ కాబట్టి నిజానికి మీరు జగత్తుని చూడరు ఆ జగత్తు మీకు కలిగించే ఇంద్రియానుభవాన్ని మీరు తెలుసుకుంటూ ఉంటారు అక్కడ బయట ఏమున్నదో అది ఏమున్నదో అది ఉన్నది దాని వలన మీ ఇంద్రియములకు కలిగే ఇంపల్స్ ఏదైతే ఉంటుందో ఆ స్థిములస్ వల్ల ఇంద్రియాల మీద కలిగేటువంటి ఇంపల్స్ ఏదైతే ఉంటుందో ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే మీరు దర్శిస్తూ ఇదంతా ఎందుకు చెప్పారంటే మీరు దర్శిస్తున్న జగత్తు మీ అందే ఉంటుంది విశ్వం నిజాంతర్ంతం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం అద్దంలో కనపడే బొమ్మ అద్దం లోపలే ఉంటుంది కానీ అద్దం బయట ఉండదు అద్దం బయట ఉన్నట్టు మీరు అనుకుంటారు అర్థం లోపలే ఉంటుంది మీ అందు మీకు అనుభవానికి వచ్చేటువంటి జగత్తు మీ బయటే ఉండదు బయట ఉందో ఏముందో అది ఉంది బయట సర్వం కలిగిన బ్రహ్మ ఉంది ఏముందో అది ఉంది కానీ మీ అనుభవంలో మీకు కలిగేటువంటి జగత్తు యొక్క అనుభవము మీ లోపలే మీకు కలుగుతుంది తర్వాత ద్వంద్వలు ఉంటాయి సుఖము దుఃఖము బయట నుంచి కలగవు సుఖము అన్నది మీ లోపలే మీకు కలుగుతున్నారు దుఃఖము కూడా మీ లోపలే మీకు కలుగుతున్నారు మీ లోపల మీకు కలుగుతుందా బయట కలుగుతుందా లోపల మీ లోపలే మీకు కలుగుతుంది ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నాను మీరు నన్ను మీరందరూ నన్ను చూస్తున్నారు నేను బయట ఉన్న నన్ను మీ లోపలే నన్ను చూస్తున్నారా వాస్తవంలో మీ లోపలే మీరు చూస్తూ ఉంటారు బయట ఉన్నాను అనే సహా మీ లోపలే మీరు చూస్తూ కాబట్టి సుఖదుఖములు అనేవి మీ లోపలే మీకు అనుభవానికి వస్తాయి సుఖం అనుభవానికి వచ్చినా మీ లోపలే వస్తుంది దుఃఖం అనుభవానికి వచ్చినా మీ లోపలే వస్తుంది ఏదైనా ఒక సంఘటన అది కష్టము ఆపద అంటే మీ లోపల మీకు అలా అనుభవానికి వస్తుంది లేకపోతే మరొక సంఘటన సంపద ఆపదకి ఆపోజిట్ సంపద అది కూడా మీ లోపలే మీకు అనుభవానికి వస్తుంది తర్వాత ఉత్సాహము ఉల్లాసము మీ లోపల మీద అనుభవానికి వస్తుంది దుఃఖము నిరుత్సాహము అది కూడా మీ లోపల మీద అనుభవానికి వస్తుంది కాబట్టి బయట హేతువులు ఉన్నాయి అని అనుకోవడానికి అలవాటు పడి ఉంటాం మొత్తానికి అనుభవం అనేది మన ఉంటుంది అటువంటిప్పుడు మనం దుఃఖాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి సుఖాన్ని అనుభవానికి తెచ్చుకుంటే అయిపోతుంది కదా శత్రుభావాన్ని ఎందుకు అనుభవానికి తెచ్చుకోవాలి మిత్రభావాన్ని అనుభవానికి తెచ్చుకోవచ్చు కదా అది సాధ్యమేనా సాధ్యమే అది తెలుసుకోలేక ఉండడమే అజ్ఞానమే ఈ సత్యాన్ని తెలుసుకుని తన హృదయంలో సుఖానుభవాన్ని ఆనందానుభవాన్ని తెచ్చుకోవడమే సంపాదించుకోవడమే అది ఏ జీవన్ముక్తి కనుక జీ ఇప్పుడు ఒక ఆయనను అడిగారు నేను ఎక్కడో వినిమీకి చెప్తున్నాను జీవితం అనగానేమని అడిగారు అంటే ఆయన అన్నాడు జీవితము అంటే అది ఒక శల్యము వంటిది దుఃఖ నిలయము అని చెప్పారు ఆయన్నే మరో సందర్భంలో అడిగారు జీవితం అంటే చల్లని పిల్లగాలిలో గులాబీల పరిమళమెట్టిదో జీవితం అట్టిది అని చెప్పాడు అనుభవాలు లోపలే ఉంటాయి జీవితము దుఃఖమయము శల్యము అనే అనుభవము లోపలే ఉంటుంది జీవితం అంటే అది ఉల్లాసము ఆనందము అనుభవం కూడా లోపలే ఉంటుంది మీరు దేన్ని పైకి తీసుకొస్తే అది మీకు వస్తుంది రెండు లోపలే ఉంటాయి సో ది పాయింట్ ఈజ్ ఆనందము ఆత్మనిష్టమై ఉంటుంది ఇది శాస్త్రం తొలి రోజు నుంచి చిగురుదాకా ఈ మాటే చెప్తూ ఉంటుంది దుఃఖము కేవలము అజ్ఞానముచే కల్పితము అని శాస్త్రం మనకి నిరాఘాతంగా చెప్తూ ఉంటుంది కానీ మన అనుభవానికి దీన్ని తెచ్చుకోవాలి శాస్త్రం అయితే చెప్తుంది మీరు మనన గ్రంథాలు రామతీర్థ రమణ మహర్షి యొక్క టాక్స్ ఇలాంటి ఏ గ్రంథాన్ని చదివినా ఆ మాటే చెప్తారు ఇంకో మాటే చెప్పడం కాబట్టి శ్రవణంలో అదే మాట మననంలో అదే మాట అయితే అది ఇంకా మన స్వరూపంలోకి అది ఇంకా చేరలేదు ఇంకా సందేహాలు ఉండిపోతున్నాయి అలాగే ఇంకో దృష్టాంతం చెప్తా ఆత్మ అసంగము అని శాస్త్రం చెప్తూ అసంగోహ్యయం పురుష ఈ ఆత్మ అసంగము దీనికి సంగమేమీ లేదు ఆసక్తి ఏమీ లేదు దీని ఎందుకు కానీ మన అనుభవం ఉంటుంది మనకి ఆసక్తి ఉన్నట్టుగా శ్రవణం చేస్తే ఆత్మ అసంగము మీరు ఏదైనా మరణ గ్రంథాలను మీరు మననం చేశారనుకోండి ఆత్మ అంత అసంగమైనది తత్వం అదే కానీ మరొకటి లేదు అని శ్రవణం మననం కూడా ఆ మాటే చెప్పింది కానీ మన అనుభవం ఎలా ఉంటుంది మనం ఆసక్తితో సంసారాసక్తితో సతమతమవుతూ ఉంటాము అది మన అనుభవం దీనిని బట్టి మనకి ఒక డౌట్ వస్తుంది ఏమంటే నిజంగా మన స్వరూపము అసంగమేనా అని డౌట్ సో అంటే అప్పుడు మీరేం చేయాల్సి ఉంటుంది దానికి దాని ప్రొసీజర్ ఏమి శ్రవణం చేయండి ఆత్మ అసంగమోని చాలా యుక్తియుక్తంగా శృతులు స్మృతులు యుక్తులు అదే తత్వాన్ని ప్రతిపాదిస్తూ మళ్ళీ ఇంకోసారి మననం చేయండి మహాత్ముల యొక్క బోధనను టేకప్ చేసి మీకు మళ్ళీ మననం చేయండి ఆత్మ అసంగము అనే విషయాన్ని ఢంకా బజాయించి మహాత్ములు తమ అనుభవాలను జోడించి మరీ మనకు అందజేస్తారు అప్పుడు ఇంకా మీకు సంశయమేమీ ఉండరాదు సంశయము లేదు ఆత్మ అసంగమే అది యుక్తి కూడా ఆకాశం ఉన్నది అసంగము ప్రకాశం ఉన్నది అసంగము ఆ లోపల ఉండే వెలుగు ఎలుక చైతన్యము అది కూడా అసంగము శృతులు అదే మాట చెప్తాయి స్మృతులు అదే మాట చెప్తాయి మహాత్ముల యొక్క అనుభవ పలు అనుభవ వాక్యములు కూడా అదే మాట కాబట్టి ఆత్మ అసంగము అనే విషయంలో మీకేమైనా సందేహం ఉందా లేదు కానీ అనుభవంలోకి వచ్చేప్పటికీ ఆసక్తి అనుభవానికి వస్తుంది ఆసక్తి అనుభవానికి వచ్చిన కారణంగా మనం సుఖాన్ని దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాం ఈ ఆసక్తి అనేది ఎలా ఉంటుందంటే ఓ సుఖాన్ని కలిగిస్తుంది మరో అంటే ఏమిటి మీకు అనుకూలమైన ఆసక్తి అనుకోండి ఆసక్తి అంటే అటాచ్మెంట్ టూ ఏ పర్సన్ ఒక వ్యక్తి ఏడల మీరు అటాచ్మెంట్ పెట్టుకుని ఉంటారు ఆ వ్యక్తి మీకు అనుకూలంగా ఉంటే మీకు సుఖ అనుభవానికి వస్తుంది అయితే సుఖ అనుభవానికి ఎప్పుడైతే వచ్చిందో దుఃఖానుభవము పొంచి ఉంటుంది అదే వ్యక్తి యొక్క పరిస్థితి మీకు అనుకూలంగా లేకపోతే దుఃఖం అనుభవానికి కొడుకు పరీక్ష పాస్ సుఖ అనుభవానికి వస్తుంది పడే పరీక్ష ఫెయిల్ అయితే దుఃఖం అనుభవానికి మరి ఇది ఉంది మనం చదివిన శాస్త్రం అంతా ఏమైపోయినట్టు చేసిన శ్రవణ మననాలు ఏమైపోయాయి కొన్ని సందేహం ఏమైనా ఉందంటే సందేహం కూడా లేదు కానీ అనుభవము దీనికి భిన్నముగా ఉన్నది అంటే బుద్ధిలో సందేహమేం లేనమాట వాస్తవం కానీ స్వరూపములో ఈ వాసనలు చాలా బుద్ధి స్వరూపంలో కాదు బుద్ధి వాసనలు చాలా బలంగా పట్టేసి ఇంగువ మూట కట్టినా ఆ వస్త్ర శకలము అదైతే మీరు ఎన్నిసార్లు సబ్బు పెట్టినా ఇంకా దాని నుంచే ఆ ఇంగువ వాసన వస్తూనే ఉంటుంది వస్త్రానికి ఇంగువ వాసన రావడం ఆశ్చర్యంటి సీసాకే వస్తుంది అది నాలుగు సార్లు దాంట్లో సబ్బు పోసి తోని మళ్ళీ ఎండబెట్టినా మళ్ళీ ఇంగువాసన వేస్తూ ఉంటుంది సీసాకే అంటే గ్లాస్కి మూతకి పట్టేసి ఆ విధంగా ఈ సంసారాసక్తి అనేది అది బుద్ధి ఎందు వాసన రూపంగా చాలా బలంగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఎలాగ పోగొట్టడము అంటే దానికి పద్ధతియే నిధిధ్యాసనమే నిదిధ్యాసనము అనగా మెడిటేషన్ ధ్యానమే కానీ మెడిటేషన్ అనేప్పటికీ లోకల్లో అనేక పద్ధతులు ఉన్నాయి మామూలుగా అందరికీ అలవాటైన పద్ధతి నేను మీకు మనవి చేస్తాను మీరు మీలో చాలామంది గాయత్రి మంత్రమో లేకపోతే మరో మంత్రం మరో మంత్రం మీరు చేస్తూ ఉంటారు ఆ మంత్రానికి ఏ వ్యవస్థే ఉంటుంది ఆచమనము సంకల్పము అంగన్యాస అంగన్యాసము తర్వాత ఏముంటుంది ధ్యాన శ్లోకము అంగన్యాస కరన్యాసాలు చేస్తారు గాయత్రి మంత్రం ఉందనుకోండి దాన్ని ఐదు కావాలి కదా మైక్ వల్ల అంత ఎన్హాన్స్ అయింది అంతకన్నా మరేం కాదు అంగన్యాస కరన్యాసాలకు ఐదు ఉన్నాయి కదండి మీరు ఏళ్ళు ఐదు కావాలి కాబట్టి గాయత్రి మంత్రాన్ని ఎన్ని ముక్కలు చేయాలో ఐదు ముక్కలు చేయాలి తత్సవితు బ్రహ్మాత్మనే అరేణ్యం విష్ణువాత్మనే భగోదేవస్య రుద్రాత్మనే సో ఆ విధంగా సో ఆ మంత్రాన్నే ఐదు భాగాలు చేసుకుని అంగన్యా కరన్యాసం చేసి అంగన్యాసం చేస్తారు ఆ తర్వాత దిగ్బంధ దిగ్విమో దిగ్విమో జపం అయిన తర్వాత చేస్తారు దిగ్బంధ ది జపానికి ముందు చేస్తారు సో అంటే అలా చేస్తారు అది చేసి తీరాలనే నియమం ఏం లేదు దిగ్బంధ మేము చేసే రోజుల్లో నేను అడిగాను ఏమంటే దిగ్బంధం దిగ్బంధం అక్కర్లేదా చేయని చెప్పేవాడు నీ జాతనైతే మనస్సును నిలబెట్టాలి కానీ దిక్కుల్ని ఏం బంధిస్తావు అక్కర్లేదం చెప్పారు ఇది బాగా ఉంది కదా కానీ చేసేవాళ్ళు దిగ్బంధ అనేదో అలా అంట అంటే ఒక యాక్టర్ యాక్టింగ్ అంటే ఇంకా మనసుని దిక్కుల్ని బంధించి దిక్కుల్ని ఏం బంధిస్తారు మీరు దిక్కులు అంటే చుట్టూ అంటే నా చుట్టూ నేను ఒక కవచాన్ని ఒకటి నిర్మించేశాను ఇంకా ఎవళ్ళు రాక్షసులు దేవతలు వీళ్ళెవళ్ళు కూడా ఇంకా లోపలికి రావడానికి లేకుండా దిక్కుల్ని బంధించి పారేశాను అది అనుకోవడం అని దిగ్గ్బంధం మరి అలాది ఎక్కువ బంధించే శక్తి పెట్టేలాగా దాన్ని విడిచి పెట్టేయాలి కాబట్టి జపం అయిపోయిన తర్వాత దిగ్విమో కహానిమీ అంటారు మంచిది అది అందరూ చేస్తీరాల్సిన నియమం ఏం లేదు ఇది ఇది నాట్ కంపల్సరీ దాని తర్వాత ఏమొస్తుంది ధ్యాన శ్లోకం వస్తుంది దాని పేరే ధ్యాన శ్లోకము అక్కడ ఏముంటుంది మీరే దేవతని ధ్యానం చేయాలో ఆ దేవత యొక్క స్వరూప రూపాన్ని వర్ణిస్తారు గాయత్రీ ధ్యాన శ్లోకం అయితే అందరికీ పరిచితము ముక్తా విద్రుమ హేమనీల ధవల ఛాగే ముఖై త్రేక్షణై దానికి ఐదు ముఖాలు ఒక్కో ముఖానికి మూడు కన్నులు ఓ ముఖం పగడపు రూపాన్ని కలిగి ఉంటుంది విద్రుమ ఇంకో ముఖం ముత్యాన్ని కోలి ఉంటుంది అని అలాగే ఐదు రంగులతో ఐదు ముఖాలు అని అలా చెప్తాను ఓ చేతిలో ఇది ఓ చేతిలో అది ఉంటుందని నాలుగు చేతిలో ఎనిమిది చేతిలో వాటికి ఏవో ఉంటుంది ఆ చెప్తారు ఇది మీరు మంత్రం చెప్పిస్తూ దాన్ని ధ్యానం చేయాలి కుడ్ యూ ఎవర్ డూ ఇట్ మంత్రం చేపిస్తూ ఈ రూపాన్ని ధ్యానం చేయటం ఎప్పటికైనా ఎవరికైనా అది సక్సెస్ అయిందా ఇంతవరకు అని చెప్పి అసలు సక్సెస్ అవ్వాలని ఎవరో అటెంప్ట్ కూడా చేయరు ఊరికే ఆ శ్లోకాన్ని వల్లించేసి కూర్చోండి ఆ శ్లోకాన్ని వల్లించేసి కూరుకుంటారు తప్ప ఆ శ్లోకంలో చెప్పినటువంటి విషయాన్ని అర్థం చేసుకుని దాన్ని ధ్యాన సమయంలో భావన చేసే ప్రయత్నాన్ని ఏమైనా చేస్తారా ఎవళ్ళైనా చెయ్యరు పూజ మాట వనసుకు అలా అనుకోవడం అలాగే ఏమైనా ధ్యానం చేస్తున్నారా ఎవరైనా నాకెవడో కనపడలేదు నేను ట్రై చేస్తే అది వర్కౌట్ కాలేదు నేను పూజ స్వామీజీని అడిగాను అంటే రూపం వర్కౌట్ అవుదాయి రూపాన్ని ధ్యానం చేయాలంటే చక్కగా బుద్ధిమంతుల్లా కళ్ళు తెరిచి దేవాలయంలోనో ఎక్కడో కూర్చొని ఫోటో ఏదో పెట్టుకుని దాన్ని చూస్తే వర్కౌట్ అవుతుంది తప్ప మీరు కళ్ళు మూసుకుని ఏదో వచ్చి భావన చేస్తానంటే అది వర్కౌట్ కాదు రూపధ్యానం యొక్క పరిస్థితి అలా ఉంది శబ్ద ధ్యానం వర్కౌట్ అవుతుంది నిన్న శివరాత్రి నాడు మేము ఓన్నమ శివాయ ధ్యానం చేశాం శబ్దమే రూపమే లేదు శబ్దమే సౌండే మంత్రమే చక్కగా అది వర్కౌట్ అవుతుంది అంటే మంత్రం చదివినప్పుడు ఓన్నమ శివాయ అని అన్నప్పుడు మనస్సుని ఆ మంత్రం మీద ఏకాగ్రం చేయటం మళ్ళీ ఇంకోసారి ఉన్నమ శివాయ ఈ మధ్యలో నిశ్శబ్దం మీద మనస్సుని ఏకాగ్రం చేయాల్సి ఉంటుంది ఆ విధంగా మంత్రము నిశ్శబ్దము మళ్ళీ మంత్రము మళ్ళీ నిశ్శబ్దము ఆ రకంగా మీరు లోపలనే ధ్యానం చేయాలి ఇది ధ్యానము ఇది భజన కాదు భజన అంటే మైకి పెట్టేసి ఇంకే అదో పద్ధతిలో నడుస్తుంది మనం వీఆర్ నాట్ టాకింగ్ ఆఫ్ దాట్ ఇదంతా చాలా సైలెంట్గా ఉండేటువంటి ధ్యానము కనుక సో ఆ విధంగా శబ్దాన్ని బేసిస్గా చేసుకుని మీరు ధ్యానం చేసినట్లయితే అది ముందుకు సాగుతుంది ఇవి ధ్యానములు లోకంలో ప్రసిద్ధములైన ధ్యానములు ఒకటి రూపానువిధ ధ్యానము రెండవది శబ్దానువిద్ధ ధ్యానము రెండు ఉన్నాయి శబ్దానువిద్ధ ధ్యానము అది చాలా అనుకూలంగా ఉంటుంది రూపానువిధ ధ్యానము ఏమీ అనుకూలం కాదు ఎర్ఫోర్ అది రికమెండ్ చేయుటలేదు ఇది ధ్యానం కానీ నిధి ధ్యాసనము అంటే దాంతో ఏమి దానికంటే చాలా విలక్షణంగా ఉంటుంది ధ్యానంలో మీకు ద్వైతం ఉంటుంది నిధి ద్వైతం ఉంటుంది భక్తుడు దేవుడు అనే భేదబుద్ధి కూడా ఉంటుంది భక్తుడు దేవుడు గురించి ధ్యానం చేస్తాడు ఆ ధ్యేయమే ప్రధానంగా ఉంటుంది ధ్యాత అసలు చుట్టుపక్కల ఉండడు ఇప్పుడు గాయత్రి చెప్పండి చేయమంటే గాయత్రీ దేవిని మీరు స్మరిస్తారా లేదా మీ గురించి మీరు స్మరిస్తారా గాయత్రీ దేవిని స్మరిస్తారా మీ గురించి మీరు స్మరించి ఉండదు మీ గురించి మీరు స్మరిస్తున్నారంటే మీ మనస్సు దాని మీద అర్థం కాబట్టి ధ్యేయ ప్రధానంగా ఉంటుంది ధ్యానము దాంట్లో ధ్యాత ధ్యానము చేయువాడికి స్థానం ఏమీ ఉండదు అదే అసలు నిధిధ్యాసనంలో ధ్యేయమేమీ ఉండదు తన స్వరూపమే ధ్యేయం ధ్యేయము తనకంటే భిన్నంగా ఉండదు తన స్వరూపమే ధ్యేయము అంటే ధ్యాతయే ధ్యేయము అవుతాడు అంటే తన యొక్క స్వరూపాన్ని గురించి తాను ధ్యానము చేయుట దీన్ని నిధిధ్యాసనము అని అంటారు తన స్వరూపాన్ని ధ్యానం చేయుట అంటే ఎలా ధ్యానం చేస్తాడు ఇప్పుడు నేను ఇద్దరు పిల్లల తండ్రిని అని ధ్యానం చేస్తున్నాడనుకోండి అది స్వరూపాన్ని ధ్యానం చేసినట్టు అవుతుందా అవదు అది తనకు తాను కల్పించుకున్నటువంటి ఒక కల్పిత వ్యక్తిత్వాన్ని ధ్యానం చేసినట్టు అవుతుంది స్వరూపాన్ని ధ్యానం చేసినట్టు అలా కాకుండా నా స్వరూపము నేను నేను అనే మౌలికమైన అనుభవం ఆ అనుభవమునందు తల్లి తండ్రి కొడుకు కూతురు ఇలాంటివేమీ లేవు అని వీడు ముందు శ్రవణం చేయాలి దాన్ని మహాత్ముల యొక్క బోధలను అధ్యయనం చేయటం ద్వారా మననం చేయాలి ఈ మననం చేసి నేను అనే ఆ మౌలికమైన అనుభవంలో ఈ బంధుత్వాలు ఏమీ ఉండవు కొడుకు కూతురు ఇలాంటివే ఉండవు లాభాలు నష్టాలు సుఖాలు దుఃఖాలు ఏమి ఉండవు ఇవన్నీ కూడా మనస్సు స్థాయిలో ఉంటాయి తప్ప మనస్సుకంటే కూడా మూలమూలం నేను అనే అనుభవంలో భాగంగా ఇవేమీ ఉండవు అది పాఠం చదువుతాం మనం ఆ చదివిన పాఠాన్ని అనుభవానికి తెచ్చుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే లోకంలో వ్యవహరించేప్పుడు నేను అనే అనుభవంలో ఇవన్నీ భాగాలుగా ఉంటాయి సుఖదుఖాలు బాంధవ్యాలు మైత్రి ద్వేషము రాగద్వేషాలు మన సంసారమంతా కూడా నేను చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఆ మనం సంసారంలో జీవిస్తూ ఉంటాం కానీ మన స్వరూపమైన నేను అనే అనుభవము నందు మౌలికమైన నేను అనే అనుభవము నందు ఈ సాంసారిక విషయములు ఏమీ ఉండవు ఆ విషయాన్ని ఉంటే పాఠం చదివి విని పుస్తకం చదివి తెలుసుకుంటే సరిపడదు అనుభవానికి తెచ్చుకోవాలి అంటే ఏం చేయాలి నేను అనే మౌలికమైన అనుభవము ఏదైతే కలదో ఆ అనుభవంలో నిలిచి ఉండాలి అది ఆ అనుభవం నేను అనే అనుభవంలో మీరు నిలిచి ఉన్నప్పుడు మీకు అనేక సత్యాలు అనుభవానికి వచ్చేస్తాయి ఒకటి ఈ నేను అనే అనుభవంలో పురుషుడు మొగ ఆడా అనే భే లింగభేదము లేదు బ్రాహ్మణుడు క్షత్రియుడు వైశ్యుడు ఇత్యాది కుల భేదము నేను అనే అనుభవంలో లేదు ప్రాంతము వర్గము ఇత్యాది భేదములు ఈ నేను అనే అనుభవంలో లేదు నేను కాంగ్రెస్ పార్టీయా బీజేపీయా అంటే దానికి అలాంటి వర్గ వర్గభేదము ఉండదు నేను మద్రాసియా పంజాబీయా అంటే అటువంటి ప్రాంత భేదము నేను ఎందు ఉండదు తర్వాత నేను సుఖియా దుఃఖియా సుఖము దుఃఖము అనే విభాగము కూడా నేను ఉండదు మీరు తెలుస్తూ ఉంటుంది మీ అనుభవంలో దాన్ని తెలుసుకుంటూ ఉంటాను తర్వాత నేను దేశ సంబంధం ఉండదు నేను ఇక్కడ అనేటువంటి దేశ సంబంధం ఉండదు ఇప్పుడు అనే కాల సంబంధము ఉండదు అంటే సుఖదుఖ కాగద్వేష మిత్ర శత్రు ఇత్యాది ద్వంద్వములన్నింటికీ అతీతంగా నా వాళ్ళు పరాయి వాళ్ళు అనేటువంటి ద్వంద్వములకు అతీతంగా సుఖదుఖములకు అతీతంగా సో దేశకాలములకు అతీతంగా నేను అనే అనుభవము ఇప్పుడు ఇక్కడ మీరు అనుభవానికి తెచ్చుకోవచ్చు అది మీ స్వరూపం ఆ స్వరూపంలో కొంతకాలము నిలిచి ఉండాలి కొంతకాలం ఉంటే పది నిమిషాలు పదిహేను నిమిషాలు అలా నిధిధ్యాసనము మెడిటేషన్లో మీరు అలా ఉండాలి ఉంటే ఈ సంసారం యొక్క వాసన క్రమంగా తొలగిపోతుంది నిద్రలేస్తాను నిద్రలేస్తుంటే నిద్రలేస్తూనే నేను యొక్క ఎటువంటి అనుభవాన్ని మీరు అనుభవంలోకి తెచ్చుకుంటారు నేను ఫలానా ఫలానా ఈ పిల్లల తండ్రిని ఏమికు భర్తను ఈ వీడికి తల్లిని వీడికి తండ్రిని అంటూ ఈ సంసార లక్షణాలన్నీ నేను ఎందు ఆరోపిస్తూ అనుభవానికి తెచ్చుకుంటాను అదే అనుభవము పొద్దున్న అదే మధ్యాహ్నమో అదే సాయంకాలము అదే రాత్రి పడుకు నిద్రపోయేదాకా అదే ఉంటుంది నిద్రలో పోతుంది కానీ నిద్రపోయే వరకు అదే ఉంటుంది కాబట్టి అలా నా స్వరూపము ఇట్టిది తెలుసుకునే అవకాశమే ఉండదు అటువంటి ఛాన్సే ఉండదు కానీ మీరు వేదాంత శ్రవణం చేసినట్లయితే మనం అనుకుంటున్న వ్యక్తిత్వము నేను కాదు మళ్ళీ మహాత్ముల యొక్క బోధలను అధ్యయనం చేసినట్లయితే ఇదిగో ఇది స్పష్టంగా మనకు తెలిసిపోతుంది మనము ఏ వ్యక్తిత్వాన్ని ఆరోపించుకున్నామో అది నేను యొక్క స్వరూపంలో భాగము కాదు అని తెలుసుకుంది ఇంక లేదు అప్పుడు నిధిధ్యాసనం చేసినట్లయితే మీకు నేను యొక్క యథార్థమైన అనుభవం మీద కలిగి నేను గురించి ఒక వ్యక్తిత్వం యొక్క అరోపమేది గలదో ఆ అరూపము యొక్క వాసన ఈ జన్మలో పుట్టినప్పటి నుంచి జన్మాంతరముల నుండి కూడా వస్తుంది వాసన ఈ వాసన డైల్యూట్ అవుతుంది క్రమంగా పోతుంది అప్పుడు నేను అనుభవము స్వచ్ఛంగా దాంట్లో కుల మత ప్రాంత వర్గ ఇత్యాది విభాగములేం లేకుండా దేశకాల సంబంధము కూడా లేకుండా స్వచ్ఛమైన సద్రూపంగా సచిద్ూపంగా నేను అనుభవానికి వస్తుంది అప్పుడు నేనంటే ఫలానా ఫలానా ఫలానా అనే వ్యక్తిత్వం యొక్క ఆరోపములు ఒకవైపు నేనంటే శుద్ధమైన సచ్చిద్ అనే నిదిధ్యాసన అనుభవం మరోవైపు రెండు ఉంటాయి క్రమంగా ఈ నిదిధ్యాసన అనుభవము ఆరోపముల యొక్క అజ్ఞానమును తోసిపుచ్చి వీడికి యథార్థమైన నేను అనుభవానికి వచ్చింది కాబట్టి శ్రవణ మనాలతో పని అయిపోలేదు నిధిధ్యాసనం కూడా చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మీకు ఇంట్లో హాలు స్విచ్ చేసుకోవాలంటే చీపులు బట్టి తుడిచేస్తే స్విచ్ అయిపోతుందా ఒకప్పుడు అవుతుంది ఆ సందర్భాన్ని ఒకప్పుడు చీపురు కొట్టి తుడిస్తే స్విచ్ అవ్వదు చీపులు నీళ్లు చల్లి ఒక వస్త్రంతో దాన్ని శుద్ధి మార్జనం చేస్తే అప్పుడు శుద్ధి అవుతుంది కాకపోతే ఆ మురికి ఫ్లోర్ని పట్టేసి ఉంటుంది అది తడి వస్త్రంతో పూడిస్తేనే పోతుంది అలాగే నేను అనే అనుభవంలో కుల మత వర్గ ప్రాంత భేదములు రాగద్వేషములు సుఖ దుఃఖములు ధర్మాధర్మములు సో దేశకాలములు ఇవన్నీ కూడా దాంట్లో చుప్పి చుప్పించుకుపోయి ఆ నేనులో అంతర్గతమైపోయి ఉంటాయి ఇవి అజ్ఞానం చేత దానిని పోగొట్టాలంటే శ్రవణ మననములు మాత్రమే చాలవు నిదిధ్యాసనము ఆవశ్యకముగుము తెలిసిందండి ఇప్పుడు ఎందాము నిధిధ్యాసనం అంటే ఏమిటి ఏ సత్యాన్ని నిస్సందేహంగా శ్రవణ మననముల ద్వారా మీరు తెలుసుకున్నారో ఆ సత్యముపై మనస్సును నిలుపుతా ఎంతసేపు నిలపాలి అర నిమిషమా మువు నిమిషమా అంటే చూడండి ఎంతో కొంతసేపు నిరంతరంగా బ్రేక్స్ లేకుండా కొంతసేపు అయినా నిలిపి ఉంచాలి ఇప్పుడు తడిగుడ్డతోటి ఎలా తుడవాలి ఒకసారి ఇలా నిస్తే సరిపడుతుందా లేకపోతే నొక్కి తుడవాలి అన్నట్టుగా నొక్కి కొంత ప్రెస్ చేసి మరీ మురికి ఎక్కువ ఉన్న చోట అవసరమైతే ఇంకోసారి మళ్ళీ నీళ్లు చల్లి మళ్ళీ తగ్గొండ చోట తెరిచి అలా చేయాల్సి ఉంటుంది అలాగే ఈ విధుధ్యాసనాన్ని కూడా మీరు యథోచితంగా కొంతసేపైనా చేయాల్సి ఉంటుంది అర్థమైందండి ఇప్పుడు చెప్తాం పదచ్ఛేదం కదా ఓకే తాభ్యాం ఆ శ్రవణ నిర్విచికములు లేని అథే విషయమునందు స్థాపిత నిలుచునట్లు చేయబడిన చేతసూ యొక్క యత్కతానత్వం ఒకే రూపముకును కలిగి ఉండుట కలదో ఏతత్ ఇది నిదిధ్యాసనం నిదిధ్యాసనమని ఉచ్యతే హి చెప్పబడుతున్నది కదా మళ్ళీ మీకు సంగ్రహంగా చెప్తున్న అర్థం చెప్పిన తర్వాత నేను అనే మౌలికమైన అనుభవంలో లింగము వర్గము ప్రాంతము కులము మతము ఇత్యాది భేదములు ఏమీ లేవు సుఖదుఖములు లేవు రాగద్వేషములు లేవు దేశము లేదు కాలము లేదు నేను అనే మౌలికమైన అనుభవంలో ఈ విషయం మీకు సుస్పష్టంగా తెలిసి ఉన్నది కానీ మీకు సుస్పష్టంగా తెలిసిన దానికి సంసారానుభవానికి మధ్యలో పెద్ద అంతరమే గలదు మధ్యలో పెద్ద అంతరము అంటే గల్ఫ్ పెద్ద అగాధము గలదు ఈ అగాధాన్ని ఎలాగ పూడ్చడం అంటే నేను విధుధ్యాసనం చేయాలి ఎలా విదిధ్యాసనం చేయాలి శుద్ధమైన నేను అనే అనుభవమునందు మనస్సును నిలపాలి అంటే మనస్సు మనస్సును నిలుపుటానుగా నేను మనస్సును నిలుపుతా అంటే మనస్సు అది అయిపోవాలి కొన్ని రూపాయలు లెక్క పెడుతున్నారనుకోండి మనస్సు ఏమైపోతుంది ఆ రూపాయలు అయిపోతుంది ఇప్పుడు వంద కాగితాలు లెక్క పెడుతున్నారనుకోండి ఒకటి రెండు మూడు నాలుగు వాళ్ళు లెక్క పెడుతుంటే మనస్సు ఆ రూపాయల కాగితాలే అయిపోతుంది ఆ లెక్కే అయిపోతుంది ఇంకా ఏదీ ఉండదు ఆ టైంలో పిల్లవాడు అమ్మాయి పాక్కుంటూ వచ్చి ఊళ్ళో కూర్చుంటే కూడా మీకు ఆ దృష్టి కోదటి చేసి ఈ కాగితాల మీదే దాన్ని స్థాపించడము అంటారు ఆ పనే ఇక్కడ చేయాలి సో ఇటువంటి సకల భేదములకు అతీతమైన శుద్ధమైన నేను అనే అనుభవం ఇది నిర్ధ్యాసనం అంటే నేను అని మాత్రమే కాదు ఇంకా కొన్ని అంశాలు ఉంటాయి ఒక దృష్టాంతం చెప్తున్నాను చాలా ఉపయోగకరమైన మెడిటేషన్ ఇది కాబట్టి అటువంటి శుద్ధమైన నేను అనే అనుభవము నందు నిలపాలి అలా కొంతసేపు ఉండాలి ఏకతా అనత్వం తానా అంటే తానా బానా అని ఉన్నారు ఎప్పుడైనా తానా అంటే ఆ దారం మధ్యలో తెగిపోతే ఏమవుతుందండి ఇప్పుడు నేచి నేచి వాళ్ళకి దారం మధ్యలో తెగిపోతే ఏమవుతుంది అది పద్ధతిగా ఉండదు మధ్యలో తెగిపోతే వాళ్ళు ఏం చేస్తారు మళ్ళీ ఆధారాన్ని విదారాన్ని పుట్టి ఇలా ఇలాగ నలిపి కంబైన్ చేసి పెడతారు ఆ ఉంటుంది చూసారా కండే తా దారం తెగిపోకూడదు తిరిగిపోతే చేసి వస్త్రము తేడా వచ్చింది అది ఏకతానముగా ఉండాలి ఒకే తానా ఉండాలి ఏకతానం అక్కడి నుంచో వచ్చింది కాబట్టి మనస్సును నేను అనే శుద్ధమైన అనుభవం ముందు నిలిపారనుకోండి ఈ లోపల భార్య ఆ జాలి మెడిటేషన్ వెళ్ళి కోట్లు పట్టుకున్నాడు అనుకోండి అనగానే అవును మనం నేను భర్తను వీడు అనుకుని సంచీపించుకు బయలుదేరాడు అనుకోండి అంతకుముందు నేను అనే అనుభవంలో వీడేమిటి భర్త కాదు ఏమీ కాదు శుద్ధమైన సత్యద్రూపుడు ఇప్పుడు కూరలు పట్టుకోవడానికి పోయి లేదని భర్త అయిపోయినా అంటే ఏమిటి ఆ నేను అనే అనుభవము ఎంతసేపు ఉంది ఏదో కొద్ది క్షణాలు ఉండిపోయింది మళ్ళీ సంసారంలో పడిపోయింది నేను వెళ్ళి ఇప్పుడు ఈ వాసన ఎప్పుడు వదిలేను వాసన అలాగే ఉంటుంది పోదు కాబట్టి కూరలోకి తీసుకురావాలి అదేం కాదని నా అభిప్రాయం కాదు అలాంటి పనులలో అవసరమైన పనులు చేసుకుంటాము కానీ ధ్యానానికి కూర్చుంటే మటుకు అంకేతనే ఎవరు డిస్టర్బ్ చేయని సందర్భం పెట్టుకోవాలి ధ్యానానికి మీరు సవకాశంగా ఏడున్నరచి ఎనిమిదింటికి ధ్యానం మొదలు పెడితే అనేను అనే అనుభవము శుద్ధంగా నిలబెట్టడం కష్టమైపోతుంది అంజేత అందరూ నిద్రలేవడానికి ముందే మీరు నిద్రలేచి ఐదు ఐదు ముప్పై ఐదున్నర రేపటికి నిద్రలేచి కూర్చున్నట్లయితే అప్పటికి ఇంకా సంసారం యొక్క హడావుడే ఆరంభం కాదు పిల్లలు స్కూల్కి వెళ్ళడం బస్సులు కార్లు గోలా ఫోన్లు సెల్ ఫోన్లు ఇదంతా ఇంకా ఆరంభం కాదు అందరూ నిద్రపోతూ ఉంటారు అందరూ జనాలు రాత్రి పదకొండు పన్నెండు గంటల దాకా అల్లరి చేసి చేసి చేసి పడుకుని నిద్రపోతూ ఉంటారు కాబట్టి ఆ టైంకు మనం లేచి చక్కగా ధ్యానంలో కూర్చుంటే నేను అనే శుద్ధమైన అనుభవంలో మనస్సు కొంతసేపు నిలిచి ఉంటుంది మధ్యలో మనస్సు ఏదైనా పోయిందనుకోండి మీరు ఎప్పుడైనా ఈ స్పిన్నింగ్ చూసారా దారం నుంచి కండెలు తయారు చేయడం దిశగా ఏంటి ఎలా చేస్తారు ఈ కండ తిరుగుతూ ఉంటుంది దారం నుంచి అలాగా తెగకుండగా దారం వస్తూ ఉంటుంది సపోజ్ తిరిగి తెగిపోతే ఏమవుతుంది ఈ కండెలోచి మిగిలిపోయిన దారాన్ని అక్కడ ఎక్కడ తెగిపోయిందో ఆ దారాన్ని కలిపి ఇలా ఇలా నలిపేసి మళ్ళీ కలిపేస్తారు మనస్సు కూడా అలాగే చేయాలి మనస్సు నిశ్చలంగా నేను అనే అనుభవమునందు నిలిచి ఉండగా మనస్సు ఎక్కడికో పోయిందనుకోండి అప్పుడేం చేయాలి మళ్ళీ ప్రేమగా ఆ మనస్సుని వెనక్కి తీసుకొచ్చి అదిగో కండి దారం దిగిపోయిందని కండి తీసి అవతల పారేస్తారా అలా చేయరు అలాంటి బట్టి మళ్ళీ కలుపుతారు ప్రేమగా కలపాలి జాగ్రత్తగా కలపాలి అలాగే ఎక్కడ కూడా ఆ మనస్సును తిట్టుకోవడం అనే పద్ధతి పెట్టుకోకుండా విసుగు చిరాకు ఇలాంటివన్నీ పెట్టుకోకుండా ఆ మనస్సుని జాగ్రత్తగా మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి నేను అనే అనుభవంలో దాన్ని నిలపాలి andayati the mind becomes the experience of oneself arathanga niliki unsadi adi continue avvali konta shepalla continue cheyali 10 minutes 15 minutes optimum ga kanisam amaatramaina cheyali appudu ee rakamaina sadhanaku edi dhyasanam ani cheptaru konnamm molli inkosari cheptam taabhyam ఆశ్రవణమనములచే నిర్విచికిత్స సంశయములతోలగిన అర్థే విషయమునందు స్థాపిత నెలబెక్టడిన చేతస మనస్సు యత్ ఏకతన నిరంతరముగా నిలిచి గలదో ఏతత్ హి ఈ ఈ ఏకాగ్రత ఏదిధ్యాసనం నిదిధ్యాసనమని ఉచ్యతే చెప్పబడుచున్నది